మూడు వందల అరవై మూడు ఘోర దురితములచే గుణ వికారములచే ఈ రీతి తెరువు హరి జగన్నాధు లోకారాధ్యు నెరుగనేరని వాణికేది తెరువు పరమపురుషుని జగద్భరితునంతర్వ్యాప్తి నిరవు కులపని వాణికేది తెరువు శ్రీ వెంకటేశు దళచిన వెనక సకలంబుని వగింపని కేది తిరువు దేవోత్తముని మహిమ తెలిసి తెలియగలేని ఈ వివేకంబునకునేది తిరువు